ఉభయర వై తస్ భేదాం స్థానయ ఏతాన్ బుధ్యతే వైతే వికల్పక వివిధ అవతారిక చోదక అంటే ప్రశ్న వేసేవాడు అంటే పూర్వపక్షి అంటే జాగ్రత్త అవస్థకి కూడా స్వప్నావస్థతో సమానంగా మీరు ఎప్పుడైతే వైదిఖ్యాన్ని చెప్పారో దాన్ని స్వీకరించడానికి ఇష్టం లేక అంగీకారం కాక ప్రశ్న వేస్తున్నాడు వాడు పూర్వపక్షి లేదా వాడు యథార్థంగా తెలుసుకుందామనే అభిప్రాయంతో ప్రశ్న వేస్తున్నాను కూడా మీరు చెప్పచ్చు కానీ ఇక్కడ పూర్వపక్ష అంటే వాడు ఎవడో ఉన్నాడని కాదు ఆ ఆర్గ్యుమెంట్ కౌంటర్ ఆర్గ్యుమెంటు ఆర్గ్యుమెంట్కి ఆ బైనరీ సిస్టంలో నడవాలి కాబట్టి ప్రశ్న వేసేప్పుడు పూర్వపక్షాన్ని లేవనెత్తేప్పుడు గట్టిగా లేవనెత్తారు బలంగా పూర్వపక్షాన్ని నిలబెట్టి తర్వాత దాన్ని కొట్టిపారేయాలి అలంకృత్య శివఛేద సో అలా చేయాల్సి కాబట్టి ఇక్కడ ప్రశ్న వేసేవాడు బలంగా ప్రశ్న వేసుకున్నాడు ఏమంటున్నాడంటే ఎది అంటాడు ఎది అంటే ఇఫ్ ఏమో నువ్వు ఇఫ్ అంటే అంగీకారం లేదు ఉభయోహేద ఉభయోహ స్థానయోహం రెండు స్థానముల ఎందు కూడా అంటే జాగ్రత్త స్థానము స్వప్నస్థానం స్థానముంటే ఒక అవస్థకి స్థానం ఉంటాయి జాగ్రత్త అవస్థలెందు స్వప్నావస్థలందు కూడా వైతశ్యమేనా రెండింటికి వైత్యమే స్వప్నావస్థలో వైత్యము నువ్వు చెప్పావు మేము విన్నం బాగానే ఉంది జాగ్రత్త అవస్థను కూడా స్వప్నంలో కలిపేసి ఇది వైతుథ్యమే అది వైతఖ్యమే అని చెప్పినట్లయితే దాని అర్థం ఏంటో చూసినా దాన్ని సర్వముఖ్యాత్మము అని అంటారు అంటే స్వప్నం ఇచ్చేవడమే కాదు జాగ్రత్త కూడా మించకపోతే ఒక వ్యవహారం ఒకటి ఉన్నది ఏమిటంటే ప్రమాతుడు ప్రమాణ ప్రమేయం వ్యవహారము ప్రమాత తెలుసుకునేవాడు ప్రమేయము తెలియబడేది ప్రమాణము తెలుసుకునే సాధన ఇప్పుడు ఘటము ఉన్నది నేను ఘటమును తెలియవాడను నేను తెలియవాడను అంటే తెలియబడేది నాకంటే భిన్నంగా ఉండాలి తెలియబడేది నాకంటే భిన్నంగా లేకపోతే నేను తెలియవాడను అది తెలియబడేది అనే విభాగమే వ్యర్థమైపోతుంది విభాగమే లేకుండా పోతుంది తర్వాత తెలుసుకునే సాధనము కన్ను మనస్సు దాన్ని ప్రమాణము కాబట్టి ప్రమాత ప్రమాణ ప్రమేయ వ్యవహారము ఏమవుతుంది ఆ వ్యవహారం బతుకు ఏమిటవుతుంది గొప్ప కూతుపోతుంది ఇప్పుడు స్వప్నంలో ప్రమాత మిథ్య ప్రమాణం మిథ్య ప్రమేయం మిథ్య కాబట్టి స్వప్నం అంతా మిథ్య ఉన్నారు జాగ్రత్తలోకి వచ్చాం జాగ్రత్తలోకి వచ్చే మీకు తర్కశాస్త్రం పుస్తకం తీస్తే మొదటి సెక్షన్ పేరేమిటి ప్రత్యక్ష ఖండ అంటే ప్రత్యక్షమును గురించి విస్తారంగా వివరించేటువంటి సెక్షణ దాంట్లో ప్రత్యక్షం ఒక ప్రమాణం ఉన్నది మనం ఇంద్రియాల ద్వారా చూస్తూ ఉంటాము చూడబడేది చూచేవాడు అంటూ పెద్ద విస్తృతమైన చర్చ ఉంటుంది ప్రత్యక్ష ఖండ అనుమానఖండ అంటే ఇన్ఫురన్స్ తర్వాత ఉపమాన ఖండ అంటే సిమిలి పోలికను బట్టి వస్తువుని తెలుసుకోవటం ప్రతి సందర్భంలోనూ కూడా ప్రమాత ప్రమాణ ప్రమేయం వ్యవహారం ఉంటుంది నువ్వు మిథ్యం చేసే సర్వమిథ్యాత్వాన్ని స్వీకరించినట్లయితే ఈ వ్యవహారం అంతా కుప్పకూలిపోతుంది కాబట్టి అది మాకు అంగీకారం కాదు స్వప్న వ్యవహారం మంచి అంటే ఒప్పుకుంటాం కానీ జాగ్రత్త వ్యవహారం అంతా మిచ్చి అంటే చాలా సమస్యలు వస్తాయి జాగ్రత్త వ్యవహారం మిచ్చి అంటే ఆర్థిక పరిస్థితులు డబ్బు పోగేసుకున్నది బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ మిర్చి అవుతాయి పర్సనల్గా వాడిని దెబ్బతీసినట్టు మీరు దెబ్బ అవుతుంది అది నెంబర్ వన్ నెంబర్ టూ వాడికి సోషల్ స్టేటస్ అన్నీ మిర్చి అవుతాయి తర్వాత నేను ఫలానా మతం వాణ్ణి మీకు ఎప్పుడూ కూడా లెక్క చెప్తున్నామనండి నేను ఈ మతానికి చెందినవాడిని అంటే అర్థం ఏంటో తెలుసిన ఇంకా చాలా మతాలు ఉన్నాయి అవి ఈ మతం కంటే చిన్నవి నేనే గొప్పవాడిని అని అర్థం మతభావన అలా ఉంటుంది ఏ మతమైనా అదే సిద్ధాంతం ఇప్పుడు మీరు ఆలోచించండి ఇప్పుడు ఒక క్రిస్టియన్ ఉన్నాడు అనుకోండి ఆయన క్రిస్టియన్ అన్నాడంటే అర్థం ఏంటి ఆయన నాట్ ఏ హిందూ ఆయన నాటే ముస్లిం అని అంత అర్థం ఉంది దాంట్లో ఆయన ఈ క్రిస్టియన్ అనే దాంట్లో ఐమ్ నాట్ ఏ హిందూ ఐమ్ నాట్ ఏ ముస్లిం అని అర్థం ఉంది అంతటితో అర్థం ఆగదు మీరు కొంచెం వారి హృదయాంతరాలలో మీ తొలు చూడగలిగితే క్రిస్టియానిటీ సుపీరియర్ టు ఇస్లాం హిందూయిజం అని కూడా ఉంటుంది కదా ఇప్పుడు ఈ ప్రమాతలు ప్రమాణ ప్రమేయ వ్యవహారం అంతా మిచ్చంతి అంటే వారి మతం మిచ్చే కూర్చుంది ఆర్థిక పరిస్థితులు మిచ్చైతే బిజినెస్ మ్యాన్ ఒప్పుకోదు రాజకీయం మిచ్చి అంటే ఎంపీకి ఎలక్షన్ పోటీ చేసేవాడు ఒప్పుకోడు మతం ఇచ్చి అంటే మత పిచ్చి గలవాడు ఇంకోటి మిచ్చి అంటే వాడు ఒప్పుకోడు కాలం ఇచ్చి అంటే మరో కూడా ఇలా ఎవరి సమస్యలు వాళ్ళు ఉన్నాయి సో వివాహం చేసుకోబోయేవాడికి భా భర్త భర్త భర్త అనే స్టేటస్ భార్య అనే స్టేటస్ ఇవి మిచ్చి అని మీరు చెప్పారనుకోలేదు అది వినానికి చెప్పడానికి అక్కడి నుంచి పంపించేస్తారు ఇంకెప్పుడు అది అయితే వివాహానికి ఇన్విటేషన్ కూడా బాగుంది శుభం మీకంతా మంగళం కలుగుతుంది శుభం కలుగుతుంది భార్యాభర్లు క్షేమంగా ఉండండి అని చెప్తే ఒక పూట భోజనం పెడతారు దక్షిణిస్తారు దేవస్తాయి కూడా శోభగా సందర్భంగా ఉంటుంది కాబట్టి అలాగే చెప్పాలి లోప వ్యవహారంలో మరోగా చేయకూడదు అదే ధర్మం కూడా కానీ శాస్త్ర పాఠం దగ్గరికి వచ్చేప్పటికీ సర్వోధ్యాత్మ అని మీరు చెప్తున్నారు సర్వమిథ్యాత్వంలో ఈ మొత్తం వ్యవహారమంతా కూడా అసందర్భంగా తయారవుతుంది కాబట్టి అది అంగీకారం కాదు కనుక ఏ ఒక్కడికే అంగీకారం కాదు కనుక మీ సర్వమిథ్యాత్మే అంగీకారం కాదు కాబట్టి ఉభయోరపు వైత్యం రెండూ కూడా రెండవస్థలు కూడా సమానంగా వితథములు అని చెప్పినట్లయితే ఏతాన్ భేదాన్ కహా బుద్ధ్యతే ఈ భేదములను తెలుసుకుని అంటే తెలుసుకునేవాడు ఒకడు ఉండాలి భేదములు అంటే భిన్న భిన్నములుగా అనుభవానికి వచ్చే పదార్థములు తెలియబడివి ఉండాలి తెలుసుకునేవాడు ఉండాలి తెలుసుకునేటువంటి ప్రమాణము ఉండాలి ఈ ప్రమాణ ప్రమాత్ర ప్రమేయం వ్యవహారం ఉంటుంది కదా ఆ వ్యవహారం లేకుండా పోతుంది కాబట్టి అక్కడ ప్రశ్న తెలుసుకునేవాడు ఎవడు అంటే అర్థం ప్రశ్న సమాధానం కాదది ఆక్షేపం ఉంటాం సో ఇది ఎలాగంటే ఘటం విచ్చారనుకోండి నేను ఘటం విచ్చన్నాను అనుకోండి అప్పుడు లేచి ఒకడు ఒళ్ళు ఒండిపోయి అడుగుతున్నాడు ఓ ఘటమ్ మిథ్య హౌ కెన్ ఇట్ బి దెన్ వాట్ ఆర్ యూ యు ఆర్ నోయింగ్ ది ఘటమ్ దెన్ ఆర్ యూ దేర్ ఆర్ నాట్ ది నోవర్ ఆఫ్ ది ఘట ఈజ్ అవసరం ఇత్య ఘటమ్ ఈజ్ అవసరం ఇత్య ది మీన్స్ ఆఫ్ నోయింగ్ ఈజ్ అవసరం ఇచ్చ్యా వాట్ ఆర్ ఆన్సర్స్ ఆర్ టాకిక్ అని అర్థం చేస్తుంది అదే ప్రశ్న బుద్ధ్యతే ఇక్కడ రెండు సమస్యలు జగత్తు మిథ్య జాగ్రత్త యొక్క జగత్తు మిథ్య అసలు ఈ జగత్తు అంటే అసలు పరిస్థితి ఏమిటి జగత్ అంటే ఏమిటి జగత్తు ఎలా ఉంటుంది నేనున్నాను నేను ఈ జగత్తును దర్శిస్తున్నాను ఈ జగత్తుని ఈశ్వరుడు సృష్టించాడు మూడు ఉన్నాయి అక్కడ ఇప్పుడు మీకు జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ వరే కళ్ళ అని ఎన్ని బలు వస్తున్నాయంటే నేను అనేది కళ్ళవుతుంది అంటే ప్రమాతృ ప్రమాణ ప్రమేద వ్యవహారం కూడా అసందర్భంగా తయారవుతుంది తర్వాత ఈశ్వరుడు జగత్తును సృష్టించాడు ఆయన సృష్టికర్త ఈ జగత్తు సృష్టింపబడినటువంటిది ఇప్పుడు నువ్వు చెప్పిన జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ వల్ల వితథము అంటే ఈ సృష్టికర్త యొక్క పొజిషన్ ఏమవుతుంది లేదు ఎగిరిదక్క కాబట్టి అదే ఉంటున్నాడు కోవై తేషాం వికల్పక అంటే నిర్మాత నిర్మాత ఎవ నిర్మాత ఎవరు ఉన్నాడంటావా లేదంటావా ఈ భేదములకు ఈ పర్వతాలు పంచభూతాలు పర్వతాలు నదులు భూఖండములు నక్షత్రాలు గోళాలు వీటన్నింటినీ సృష్టించినటువంటి దేవుడు వాడు కదా సృష్టించాడు పైవాడు ఆ పైవాడు సృష్టించిన వాడు ఉన్నాడంటవా లేదంటవా చూచి తెలుసుకునేవాడు ఉన్నాడంటావా లేదంటవా అంటే ప్రమాతృ వ్యవహారం అంటె ఈ జగత్తును సృష్టించిన వాడు ఉన్నాడంటావా లేదంటావా అంటే సృష్టికర్త సృష్టి చేసిన వాడు సృష్టింపబడే జగత్తు పాలించేవాడు మళ్ళీ ఉపసంహారం చేసేవాడు ఈ వ్యవస్థతో కూడా అది కుప్పకూలిపోతుంది ఏం మాట మాట్లాడతావా ఏం పాఠం అని ప్రశ్న వస్తుంది యొక్క ప్రశ్న ఆ నిర్మాత ఎవడైనా ఒకటి నిర్మాత ఉన్నాడా లేడా నిర్మాత ఈశ్వరుడే మిక్షి అని ఎందుకంటే ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు కుమ్మరివాడు ఉన్నాడు కుమ్మరివాడు కొండని చెయ్యాలి అని సంకల్పిస్తాడు ఇప్పుడు శాస్త్రంలో లోహ మీమాంసలో ఇంత సూక్ష్మ యొక్క సూక్ష్మమైన స్థాయిలో విచారం చేస్తాడు కొమ్మరివాడు కొండని చెయ్య చేశాడు అంటే ఆ కుండ చేయబడింది కుండ నిర్మితం నిర్మింపబడింది కొమ్మరివాడు నిర్మించాడు ఉమ్మరవాడు నిర్మించాడంటే వాడు గిరిగినా తిరిగిపోయి ఏదో చేశాడని కాదు కదా వాడు సంకల్పించాడు ఉండని సంకల్పించాడు ఘట సంకల్పం లేనివాడు ఘట నిర్మాణం చేయగలనండి ఘట సంకల్పం ఉండాలి ఘట సంకల్పం ఉండాలి అండి చేయాలి అంటే వీడికి ఘట సంస్కారం ఉండాలి పూర్వానుభూతమైనటువంటి ఘటాన్ని వీడు పూర్వానుభవం ఉండాలి ఘటం యొక్క పూర్వానుభవం ఉండి అది స్మృతి రూపంగా ఉండి అది పైకొచ్చి మళ్ళీ ఘటాన్ని చేయాలనే సంకల్పం చేసి ఆ తర్వాత క్రియని చేసి ఘటాన్ని తయారు చేశావు దాన్ని కర్త అంట ఇప్పుడు నువ్వు ఘటం మిథ్య అంటే ఏమైందో తెలిసిన ఈ ఘటం కోసం చేసిన క్రియ ఆ సంకల్పం ఆ సంకల్పానికి మూలంలో ఉన్నటువంటి చైతన్ వాడు నిర్మాత ఈ సృష్టి ఇదంతా కూడా మిథ్యా చెప్పినట్టు అవుతుంది కాబట్టి కర్త ఇత్యాది కారకం వ్యవహారం ఏదైతే ఉందో కర్త ప్రథమావిభక్తి కర్మ ద్వితీయావిభక్తి కరణము తృతీయావిభక్తి సంప్రదానము అపరాధానము అధికరణము అనే ఆరు కారకాలు వీటి యొక్క క్రియ ఫలం షష్ఠీ విభక్తి ఈ కారకం లోకంలో ఉంది అసలు లాంగ్వేజ్ అంతా కూడా ఈ కారకం వ్యవహారం మీదే బేస్ అయింది ఇదంతా కూడా కుప్పకూలిపోతుంది ఏం మిగలదు కాబట్టి దేవుడు అనేవాడు ఉన్నాడు వాడేమో సృష్టించాడు వాడు పాలిస్తున్నాడు వాడు ఉపసంహారం చేస్తాడు అప్పుడు ప్రళయం వస్తుంది కొంతకాలం ఏమో ఇలా ఉంటుంది మళ్ళీ ఇంకోసారి సృష్టిస్తాడు ఎలా అయితే ఘటన నిర్మాణం చేసి వాడు ఈ రోజుకేమో కొన్ని ఘటాలు చేసి కొడుకు నిద్రపోయాడు అది అది ఘటన నిర్మాణానికి సంబంధించి ప్రళయం అది మళ్ళీ మొన్నడు పొద్దున్నే లేచి మళ్ళీ బట్టి పట్టుకొచ్చి కొత్త ఘటాలు చేస్తాడు అదే రకంగా దేవుడు కూడా జగత్తును సృష్టిస్తూ ఉంటాడు స్థితి పాలకుడు ఆయనకేమో సృష్టి స్థితి సంహార ఆ కర్త అని పేరు ఇదంతా కూడా ఏమైపోతుంది ఇదంతా కూడా మిథ్య కులక్కి అండానికి వీలు లేదు అది ఎలా అంటారు అండి అలా ఎలా అంటారు ఇదంతా అండడానికి వీలు కాబట్టి జాగ్రత్త సత్యం ఇది వాడి ప్రశ్న యొక్క సర్వాత దీంట్లో ఇంకొంచెం ముందుకు వెళ్తాం ఇది ఎలాగంటే చూడండి ఇక్కడ ప్రమాత అంటే జీవుని యొక్క స్థాయిలో ప్రమాత మిథ్య ప్రమాత ప్రమాణము అంత మిథ్య ఈశ్వరుని యొక్క స్థాయిలో సృష్టికర్త మిథ్య ప్రమాత మిథ్య సృష్టికర్త మిథ్యయిపోతే నువ్వు మమ్మల్ని తీసుకెళ్లి శూన్యవాదంలో పారేస్తున్నావా లేదా ఇటు జీవుడు అంటే ప్రమాత జీవుడు అంటే ప్రమాతకి జీవుడు అని పేరు ఎందుకంటే జగత్తు భిన్నంగా వాడు ఉండాలి అప్పుడే జీవుడు అవుతాడు జగత్తు కంటే భిన్నంగా ఉన్నాడంటే జగత్తుని చూస్తూ జగత్తు కంటే భిన్నంగా ఉన్నాడంటే ప్రమాదం అవుతాడు కాబట్టి నువ్వేమంటున్నావు ప్రమాతడు ప్రమాణ వ్యవహారం అంతా కల్పితము మిథ్య అంటే జీవుడు అనేవాడు లేకుండా పోతాడు ఇంకే ఈశ్వరుడు అనేవాడు లేకుండా పోతాడు ఎందుకంటే కర్తృత్వ వ్యవహారము కారక వ్యవహారము ఇచ్చే ఈశ్వరుడు లేకుండా పోతాడు తర్వాత ఇటు జీవుడు లేకుండా పోతే ఈశ్వరుడు లేకుండా పోతే జగత్తు లేదో ముందే పెట్టావు గుట్టలో జగత్తు మిథ్య అనే గుట్టలు నువ్వు ముందే పారేసావు జాగ్రత్త అవస్థ ఇంకేం మిగిలింది అంటే నీకు శూన్యం మిగిలింది కాబట్టి నైరాత్మ్యవాదము లేక శూన్యవాదాన్ని నీవు ప్రమోట్ చేస్తున్నావు అది సో ఏతాన్ ఉచ్యతే భేదాన్ అనే ఆక్షేపము జీవ నిరాకరణం చేస్తుంది కోవైతేషాం వికల్పక అనే ఆక్షేపము ఈశ్వర నిరాకరణం చేస్తే ఉభయో స్థానయోహ వైతధ్యం అనే సందర్భం చేత జగన్ నిరాకరణం అయిపోయింది జగత్తుని తోసిపుచ్చి ఈశ్వరుని తోసిపుచ్చి జీవుని తోసిపుతే ఇంకేం మిగలేదండి శూన్యం మిగిలింది శూన్యవాదంలో కొడుతుంది కాబట్టి ఏమిటి నీ సిద్ధాంతము ఇది ప్రశ్న ఇప్పుడు ఏ ద్వైతైనా మనకంట పకడ్మందిగా ద్వైతాన్ని ప్రతిపాదించగలుగుతాడండి ఎవడు ప్రతిపాదించవైతవాదుల యొక్క సారం అంతా కూడా వచ్చేసింది ఈ ప్రశ్న ఈ ప్రశ్న తీసుకుని దానికి సమాధానం తర్వాత చోదకా చోదకుడు ప్రశ్నిస్తున్నాడు ఏమని స్వప్నజాగ్రతస్థానయో భేదాం ఎది వైత్యం ఎది అంటే స్వప్నావస్థ స్థానం అంటే అవస్థ స్వప్నావస్థా జాగ్రత్త అవస్థలలో ఉండే అది జాగ్రత్త స్థానయో అవస్థలు ఏం నుండే భేదానా భిన్నత్వ ప్రతీయమానా భిన్నములుగా అనుభవానికి వచ్చే పదార్థములకు వైతఖ్యమని నేను చెప్పిన పక్షంలో ఏది వైతఖ్యం అప్పుడు ఏతాం అంతర్బహిశ్చేతో కల్పితాన్ విద్య ఇప్పుడు జగత్తు జాగ్రత్త అవస్థ అంటే బహిశ్చేతోకల్పితమని స్వప్నావస్థ అంటే అంతశ్చేతో కల్పితమని నువ్వు వ్యవస్థ చేసి పెట్టావు అంతశ్చేత కల్పిత అంతశ్చేత కల్పితం అంతశ్చేత కల్పితమైన స్వప్నాన్ని చూసి వాడు తెలుసుకునేవాడు ఉన్నాడంటావా లేదంటవా బహిశ్చేత కల్పితమైన జాగ్రత్త పదార్థాలను తెలుసుకునేవాడు ఉన్నాడంటావా లేదంటవా తెలుసుకునేవాడు ఉంటే తెలియబడి ఉంటుంది తెలియబడిది మిక్స్ అయితే తెలుసుకునేవాడు కూడా మిక్స్ అవుతాడు రెండు రిలేటెడ్గా ఉంటాయి కనుక ఉన్నాడంట వాళ్ళు ఏంటంట అని ప్రశ్న సో మీరు ఎప్పుడైనా ద్వైతులు అద్వైతుల ప్రశ్న అడిగినప్పుడు చూడాలి మీరు నా ఆవేశం మీరు ఏమైనా నేను నీరసంగా తప్ప ఆవేశమే ఉంటున్నా అద్వైతులు ప్రశ్న అడిగినప్పుడు అడుగుతారు వాళ్ళు చాలా గట్టిగా అడుగుతారు నన్ను ద్వైతు అడిగారు ఏమన్నా ఉపాదాన కారణం నిమిత్త కారణం ఒకటేళ్ళ అవుతుందా ఏమన్నా గురువును మాట్లాడుతున్నావా లేకపోతే బుర్ర ఎక్కడ మాట్లాడుతున్నావా ఎక్కడైనా ఉపాధాన కారణం అంటే మట్టి నిమిత్త కారణం అంటే కుమ్మరవేడు ఘటన నిర్మాణం అయింది అంటే ఘటానికి ఉపాదాన కారణము ఘటానికి నిమిత్త కారణం ముందు ఒకటేనా రెండో ఒకటేళ్ళు అవుతాయి మట్టిను కొమరవేడం ఒకటేనా అని ఆయన అడిగారు అంటే నేనున్నాను మీరు కళలో ఘటాన్ని చూశారనుకోండి సపోజ్ ఆ కళలో చూసిన ఘటానికి ఉపాదాన కారణం నిమిత్త కారణం ఒకటవునా కదా ఒకటేనండి వదరదాయి కాబట్టి ఘటానికి నిమిత్త కారణం ఉపాదాన కారణం ఒకటే అది మీ మనస్సు అనమైన దృష్టాంతం మీకు చూపించే కదా కాబట్టి ఏమిటి ఉపాదాన కారణం నిమిత్తకారణం ఒకటవ్వకూడదని అంత ఆగ్రహం మీకెందుకు అయ్యే చోట అవుతుంది సరైన యొక్క కళ్ళు అయింది ఒప్పుకున్నాము కూడా అంతేనా ఉంటావు ఆ అదే ప్రతిపాదన ఎస్ అది ఎలా అవుతుంది ఎలా అవుతుందో మేము నా దగ్గర కూర్చో కూర్చోండి ఆరు మాసాలు చెప్తాను ఎలా అవుతుంది రైల్లో వెళ్తుంటే ఎలా అవుతుందో అలా చెప్తాం ఏదైనా కాఫీ కూడా కాఫీ ఏమైనా ఉపయోగపడుతుందేమో చూడండి తర్వాత సో ఆయన చాలా ఆగ్రహంగా ఏంటి ఉపాదానం నిమిత్తం ఒకటల్లా అవుతుంది అవగతగా చాలా ఆగ్రహంగా ప్రశ్న ఇంకో చెప్పండి మీకు రహస్యం ఉపాదానము నిమిత్తం ఒకటైందంటే అది ఇచ్చేది దాని రహస్యం అని దాని ఇవే కాబట్టి ఈ భేదములను తెలుసుకునేది ఎవడైనా ఉన్నాడు లేదంటావా కోవై తేషాం వికల్పక ఈ భేదములు సరేవి తెలుసుకునేవాడు హులక్కి తెలుసుకోవడం హుళక్కి అంతా మొత్తం ప్రమాతృ ప్రమాణ వ్యవహారం హుళక్కి కానీ సృష్టికర్త సృష్టి ఆ వ్యవహారం కూడా అవనక్కేనా అది మన చేతిలో లేదా ఆ వ్యవహారం అది ఈశ్వరుడు సృష్టించాడు ఈశ్వరుడు పాలిస్తున్నాడు ఈ పాలిస్తున్న దాన్ని అప్పుడప్పుడు ఇది బ్యాలెన్స్ తప్పిపోతే ఆయన అవతరించి దీన్ని బ్యాలెన్స్ సెటర్ కూడా చేస్తూ ఉంటారు నేను మహాత్మను కలిసా ఆయన అన్నమాట అశ్చితమైన ఆయన అన్నారు పూర్వం శివాలయాలు ఉివాలయాల్లో విభూతిచ్చేసి పంపిణీ వారి ఆలయ దర్శన దేవుణ్ణి దర్శించడానికి వెళ్తే వాడి చేతిలో దేవదర్శనం అయిపోయిన తర్వాత చేతికి కొంత విభూతి వేస్తారు దగ్గర విభూతి వేస్తే అది వీడు మొహాన్ని వెళ్ళిపోతారు ఇప్పుడు వైష్ణవాలయాలు వచ్చేసి దేవాలయాన్ని కిచెన్ల కింద నిర్మాణం చేసి పెట్టారు మీరు తిరుపతి దేవాలయంలో మేజర్ యాక్టివిటీ ఏమిటంటే పోతు మేజర్ యాక్టివిటీ అసలు నిజానికి దేవుడి దగ్గరికి వెళ్ళక ముందే మీకు కోపం దేనికి ఇస్తాడు లడ్డూకి దేవుడి దగ్గర నుంచి రాగానే బయటికి రాగానే మనం దానక్కర్లేదు వాళ్ళే తోసుకొచ్చేస్తారు అలా తోసుకురావడం తోసుకురావడం మీరు ఎక్కడికి ఎక్కడికి వస్తారో తెలిసినా కింద పితపిత ఉంటుంది కింద ఎదోలాగా స్లైమీగా ఉంటుంది ఏమిటా అంటే అదంతా కూడా కాల కింద తొక్కేసిన అలా తప్పేసుకుంటూ పోతూ ఉంటాం ఇప్పుడు ఇంత ముందు చెట్ల వేస్తాడు అలా వేస్తాడు వేస్తే అది దాంట్లో కొంత కింద పడుతూ ఉంటుంది కింద పడి పారాస్త్రం ఇంత పారాస్తాం అదంతా తొప్పుకుంటూ పెడిపోతాం ఆ దాంట్లో వస్తాడు దాంట్లోకి రాగానే పెద్ద గంగాల తీసుకొచ్చి ఆ పొంగలు అలా వేసుకుంటూ పోతూ ఉంటాడు ఇంకొక నలుగురు దాటితే మనకు వస్తుంది లే గంగాలు ఖాళీ ఖాళీ వేల మోహాలు వేసుకుని అలా నిలబడి ఉండడం ఆ గంగాళాన్ని బరబరాగే అవతల పారేసి వెళ్ళి పోర్టులోంచి ఇంకో గంగాళం వస్తాడు ఆ పద పదని విసిగేసుకుంటూ తోసేస్తూ వేసేస్తాడు చేతులు కింద పడ్డారు ఆఖరికి దేవాలయాలని కిచెన్లకు పెద్ద పెద్ద మేజర్ సోషల్ కిచెన్స్ కింద తయారు ఈ వైష్ణవులు వచ్చి అని అన్నాడు మహాత్ముడు నేను అనలేను పూలవ ఇంత గద్దరగోళం ఉండేది కాదు ఏదో కొంత బస్సులో చేతిలో వేసేవాళ్ళు వదిలిపోయింది చేతు బాగా ఒళ్ళు పెంచేసి అది వెళ్ళ కాబట్టి ఈ వ్యవహారం కూర్చుంటుంది దేనికి అసలు నిలబడదు కాబట్టి ఇదంతా కూడా మిత్య కోవై తేషాం వికల్పక ఓకేనాయా జీవుడు ప్రమాత మిత్యన్నాను ఉన్నది అల్పుడు ంత జీవుడు వీరు నిత్య అయితే అంత అసత్యం అయితే అంత ఈ వికల్పకహ నిర్మాత సృష్టికర్త సృష్టికర్త కూడా ఎసరపెట్టి ఇట్లా నువ్వు ఆ సృష్టికర్త సృష్టించబడితే ఉండే కూర్చొని మాట్లాడుతున్నావో ఆయనే లేరంటవా అని ఇలాగే దాన్ని బాగా ఎమోషనల్గా సెంటిమెంట్ కూడా పెట్టచ్చు నిజంగా సో ఓవై దేశం వికల్పకహ సో ఇక్కడ టీకాకారులు ఏమన్నా వస్తున్నారంటే ప్రమాత్రాది వ్యవహారము అసలు అది అనుపకన్నం అవుతుందంటే అది అడ్స్ ఇంపాసిబుల్ బట్ ఇట్ కెనాట్ బి ఇంపాసిబుల్ డెర్ ఫోర్ జగత్ సచ్ అలా దీన్ని అర్థాపత్తి అంట అర్థాపత్తి అంటే అర్థాపత్తి ప్రమాణం ఇప్పుడు పీనో దేవదత్త అంటే బాగా దిట్టంగా బలిసి ఉన్న దేవదత్తుడు పొగలు భోజనం చేయటం అంటే అర్థం ఏంటండి రాత్రుతే అది అర్థాభక్తి రాత్రుతే అనే నిర్ణయం అర్థాభక్తి అలాగే ఇప్పుడు ప్రమాత ప్రమాణ ప్రమేయ వ్యవహారము మిథ్య అవటము సంభవము కాదు అని ముందు నిర్ధారణ చేస్తే దాన్ని బట్టి అర్థాభక్తి ఏమొస్తుంది దేర్ ఫోర్ అవస్థ కెనాట్ బి ది సేమ్ యాజ్ స్వప్న అవస్థ అదే ఇప్పుడు కూడా పూర్వపక్షాన్ని బలంగా అధ్యయనం చేయాలి పూర్వపక్షాలు అధ్యయనం చేసుకున్న తర్వాత సిద్ధాంతం వస్తుంది తర్వాత ఇంకో ఆర్గ్యుమెంట్ ఉంటుంది ఇప్పుడు జగత్తు మిథ్యాన్ని చెప్తున్నావు మేము వింటున్నాం జగత్తు మిథ్యాన్ని చెప్పేవాడు తెలిసి చెప్తున్నాడు కదా వినేవాడు తెలుసుకుందామని వింటున్నాడు కదా ఈ వ్యవహారం యథ అర్థం అంటావా ఈ వ్యవహారం మిథ్య అన్నట్లయితే శక్తి వాడు లేకుండా పోతాడు శాస్త్రం లేకుండా పోతుంది అప్పుడు జగత్తుని మిథ్యను నిరూపించే శాస్త్రానికే మోసం వచ్చింది మూలఛేదం అవుతుంది జగత్తు సృష్టించి మనం రోజులను దేవుడు లేకుండా పోతాడు జగత్తుని మిథ్యని బోధించాల్సిన శాస్త్రం లేకుండా పోతుంది అదేదో సత్యం దివృష్ని మోక్షాన్ని పొందాల్సిన వీడు లేకుండా పోతాడు అంత శూన్యంలో పడతాం వెళ్ళి మనందరం కాబట్టి అర్థాపత్తి ఏమిటంటే శూన్యం అంగీకారం కాదు కాబట్టి నీ సిద్ధాంతము జాగ్రత్ స్వప్నం వలె వితథము అనే సిద్ధాంతము అంగీకారము కాదు స్మృతి జ్ఞానయోప్రాయ ఇప్పుడు ఆ సర్వవిధ్యాత్వాన్ని స్వీకరించిన పక్షంలో స్మృతికి ఆలంబనవడం స్మృతి అంటే ఏంటంటే అక్కడ దాని అర్థం ఏంటంటే ఇందాక నేను ఆల్రెడీ చెప్పేశాను యాంటిసిపేట్ చేసి చెప్పేశాను నిన్న ఘట సంస్కారం ఇంత పూర్వానుభూతమైన ఘటము పూర్వంలో ఘటాన్ని అనుభవించి ఉన్నాడు ఆ ఘట సంస్కారము స్మృతి రూపంగా ఉంది ఆ స్మృతి రూపంగా ఉండే ఘట సంస్కారం ఉద్బుద్ధమైంది ఇప్పుడు మెమొరీలో ఘట సంస్కారం ఉద్బుద్ధమైంది ఉద్బుద్ధమైతే ఘటము నిర్మాణమైనది ఇప్పుడు మనం ఏమనాల్సి ఉంటుందంటే ఘటం మిథ్య ఘట సంకల్పం మిథ్య ఘట సంకల్పానికి ఆశ్రయమైన స్మృతి మిథ్య అయితే ఈ స్మృతికి ఆశ్రయం ఎవరు ఆ ఆశ్రయం ఉందంటావా లేదంటావా కాబట్టి స్మృతేహ ఆలంబనం కహ స్మృతేహ ఆశ్రయ కహ ఎందుకంటే సర్వమిథ్యాత్వాన్ని స్వీకరిస్తే ఈ ఘట స్మృతికి ఆశ్రయమైన వాడు లేకుండా అది ఎలా ఉంటుందో వీడి మెమొరీలో వచ్చింది తప్పు మెమొరీ నుంచి వచ్చిన సంకల్పం తప్పు అని అలాగంటే బాగానే ఉంది అసలు మూలమే లేకుండా పోతుంది కదా అది ఒక దోషం రెండవ దోషం ఏంటంటే జ్ఞానస్య ఆలంబనం లేకుండా జ్ఞానానికి ఆలంబనం లేకపోవడం అంటే ఏమిటి అంటే ఈశ్వరుడు ఈ జగత్తుడు ధాతా యథా పూర్వమ కల్పయత సూర్యాచంద్రమ సౌ పూర్వకల్పంలో సూర్యుడు చంద్రుడు ఎలా ఉండేవారో ఆ జ్ఞానాన్ని పొంది అదే వేద జ్ఞానంలో ఉంటాయి వేదం నుంచి వచ్చే జ్ఞానం ఆ జ్ఞానాన్ని పొంది ఆ సృష్టికర్త ఈ జగత్తును సృష్టించినాడు మరి నువ్వేమో జగత్తు మిత్య అంటావు జగత్తుకు సంబంధించిన జ్ఞానం మిక్ష ఆ జ్ఞానానికి ఆశ్రయమైనటువంటి సృష్టికర్త ఈశ్వరుడు కూడా మిక్ష కోటిలో పడతాడు పడితే నీకు స్మృతి జ్ఞానములకు ఆశ్రయమే లేకుండా కాబట్టి నీకు సర్వశూన్యంలోకి కోటి శూన్యవాదమే మిగులుతుంది చేత్మవాద ఇష్ట స్మృతి జ్ఞానములకు ఆలంబనం లేదు అని అనేసేవనుకోండి నచేత్ స్మృతికి ఆలంబనమైన జీవుడు కానీ సృష్టి జ్ఞానానికి ఆలంబనమైన ఈశ్వరుడు కానీ ఆలంబనం అనేది ఏమీ లేదు అని అనేసేస్తే నిరాత్మవాదాన్ని అంగీకరించినట్టు ఒకటి నిరాత్మవాద ఆత్మ అంటే సాధనం ఇక్కడ జీవుడు ఉన్నాడు అక్కడ ఈశ్వరుడు ఉన్నాడు ఇక్కడ జగత్తుంది వీటిలో ఇప్పుడు సారము జగత్తుకు ఒక సారం ఉంది అంటే అది సత్యం ఈశ్వరుడికి ఒక సారం ఉంది అంటే సత్యం జీవుడికి ఒక సారం ఉంది అంటే సత్యం ఆత్మ అంటే సారము అర్థం ఇప్పుడు నువ్వేమంటున్నావు జీవుడు మిథ్య ఈశ్వరుడు మిథ్య జగత్తు మిథ్యా అంటే మొత్తం మూడు స్థాయిలు కూడా నిస్సారములు అయిపోతాయి ఇంకా సారవంతమైనది వస్తువు అనేది ఏం లేకుండా పోతే మనం శూన్యవాదంలో ప్రవేశించి పెట్టబోతుంది శూన్యవాదం అంగీకారం కాదు వేదాంతంలో శూన్యవాదాన్ని అంగీకరించాలి కాబట్టి నువ్వు చెప్పినటువంటి జాగ్రత్త మిథ్యా అనే మాటలా ఉందంటే నిరాత్మవాదాన్ని ప్రమోదసీటిగా ఉంది అని అది ఇప్పుడు సిద్ధాంతం కల్పయత్యాత్మనాత్మ ఆత్మదేవస్వ మాయ సుధ్యతే భేదా వేదాంత నిశ్చయ మేము శూన్యవాదులం కాదు మేము ఆత్మవాదులము ఇప్పుడు ఇక్కడ ఇక్కడ విషయం ఏమిటంటే జగత్తుంది జగత్తులో భాగంగా జీవుడు ఉన్నాడు ఈ జగత్తుని జీవులతో కూడిన ఈ జగత్తుని సృష్టించిన ఈశ్వరుడు ఉన్నాడు ఆ ఈశ్వరుడు సర్వజ్ఞుడు సర్వశక్తివంతుడు ఆయన ఎక్కడో ఉన్నాడు మనకంటే భిన్నంగా ఉన్నాడు పరోక్షంగా ఉన్నాడు ఇది ఒక వ్యవస్థ సో దేవుడు భిన్నంగా ఉన్నాడు పరోక్షంగా ఉన్నాడు కదండి అదే కదా నాకంటే వేరుగా ఉన్నాడు పరోక్షంగా కనపడ్డదు ఆ తర్వాత ఈ భిన్నంగా పరోక్షంగా ఉన్న దేవుణ్ణి మనం ఆరాధించాలంటే ఏం చేయాలి అంటే ఒక రాయిలోనో రప్పలోనో ఆ దేవుణ్ణి భావన చేసుకుని ఆరాధించుకోవాలి ఇది ఒక రెలిజియన్ దట్ ఈస్ హౌ ద రిలీజియన్ ఎగ్జిస్ట్ ఇట్ కమ్స్ ఇన్ ఎగ్జిస్టెన్స్ కానీ వేదాంతము ఇది మతాన్ని నిరాకరిస్తుందని మాట సత్యం కాదు ఎందుకంటే నిరీశ్వరవాదం కాదు ఇక్కడ అంటే నైరాత్మ్యము అంటే సారం ఏది లేదు అంతా శూన్యమని చెప్పారే కాబట్టి జగన్ మిథ్యాత్వాన్ని చెప్పే వేదాంతం శూన్యమని మీరు అనుకోవాలి చాలామంది ద్వైతులు శంకరాచార్యుల్ని ప్రచ్ఛన్న బౌద్ధులు అనుకుంటారు ఎందుకంటే ఈ బౌద్ధులు అంటే శూన్యవాదున్నది ఈ శంకరుడు పేరుకి చెప్పడానికి విభూతి గట్టిగా పెట్టాడు కాబట్టి వైదికుడు అని తప్పిస్తే ఆయనలో వైదికమేమీ లేదు ఆయన శూన్యవాది అని ద్వైతాచార్యులు ఆయన్ని అలా నిందిస్తారు కానీ ఆ నింద తప్పు అసలు ఇక్కడ ఉన్న రహస్య ఇక్కడ ఉండే సిద్ధాంతాన్ని మీరు అర్థం చేసుకోవాలంటే అసలు చాలా మూలాల్లోకి వెళ్లాల్సి ఉంటుంది ఇప్పుడు ఈశ్వరుడు అని నువ్వు అంటున్నావు నువ్వు ఈశ్వరవాదిని అంటున్నావు నీ ఈశ్వరుని యొక్క స్వరూపం ఏమిటి ఎలా ఉంటాడు ఈశ్వరుడు నీకంటే భిన్నంగా ఉంటాడు నీకు పరోక్షంగా ఉంటాడు కాదండి మేము రోజు పూజ చేసుకుంటున్నాం అంటే రోజు నువ్వు పూజ చేసుకుని ఈశ్వరుడు ఈశ్వరుడు కాదు కదా ఈశ్వరుడు కాని దాని ఎందుకు ఈశ్వరుణ్ణి ఆరోపించి నువ్వు పూజ చేసుకుంటున్నావు కదా ఒక శిలాఫలకాన్ని తీసుకుని దానికి ఒక రూపు చెక్కి అయితే అది నువ్వు ఆరాధించే ఈశ్వరుడు భిన్నము నీకంటే పరోక్షుడు నీ ఎదురుకుండా నీ చేత మరైతే వేదాంతలు వచ్చి ఏమి ఈశ్వరుణ్ణి బోధిస్తారు మేము బోధించే ఈశ్వరుణ్ణి నువ్వు విను నేను వేదాంతం బోధించే ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు వేదాంతం ఇలాంటి ఈశ్వరుణ్ణి బోధించరు యూ షుడ్ క్లియర్లీ అండర్స్టాండ్ దట్ ఎందుకంటే ఇటు వేదాంత నిశ్చయ వేదాంతం బోధించే ఈశ్వరుడు ఏమిటంటే ఇటీ ఈ వేదాంతం బోధించే ఈశ్వరుడు భిన్నుడు కాదు నీకంటే భిన్నుడు కాదు నీకు పరోక్షం కాడు జుడు కాదు A living God who ఈశ్వరు కాబట్టి ఈ వేదాంతులు నిరీశ్వరవాదులు కాదు ఈశ్వరవాదులు కానీ వేదాంతులు చెప్పి ఈశ్వరుడు వైకుంఠంలోనూ కైలాసంలోనూ ఉన్నాడు ఉంటాడని మాత్రం మీరు అనుకోవద్దు వేదాంతం చెప్పి ఈశ్వరుడు లేకపోతే దేవాలయంలో గుడులో అక్కడెక్కడో దూరంగా ఉంటాడని కూడా అనుకోవద్దు వేదాంతులు ఈశ్వరవాదులు ఆ ఈశ్వరుడు నీకంటే అభిన్నంగా నీ హృదయంలో ఆత్మరూపంగా ఉంటాడు కాబట్టి వేదాంతులు ఈశ్వరవాదులు ఆ విషయాన్ని గౌడపాదాచార్యులు చెప్తే ఒక అందమైన ప్రయోగాన్ని చేస్తున్నారు ఆయన ఏమంటున్నారంటే ఆత్మా ఆత్మదేవుడు దేవుడు వచ్చేసాడ మీకు ఇప్పుడు దేవుడు లేకుండా పోతాడేమో కదా మీ బెంగ మీరేమీ బెంగ పెట్టుకోద్దు అదిగో దేవుడు మీ ముందే ఉన్నాడు ఆత్మా అంచేతనే చాలా స్పష్టంగా మహాత్ములు చెప్ చెప్పేవాళ్ళు చెప్తారు అందరూ చెప్పకపోవచ్చు చాలా స్పష్టంగా మహాత్ములు చెప్పేది ఏమిటంటే వేదాంతిక్ గాడ్ ఈజ్ నాట్ ద సేమ్ యాజ్ ది అదర్ గాడ్స్ వేదాంతిక్ గాడ్ ఇస్తే దిస్ గాడ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ గాడ్స్ ఆ వేదాంతిక్ గాడ్ని తెలుసుకున్నవాడు వాడి వాడి ప్రవృత్తి అంతా భిన్నంగా ఉంది శ్రీరామకృష్ణుల వారిని పది మంది భక్తులు కలిసి వెళ్ళి అడిగారు ఏమంటే మహాత్మా కాశీ వెళ్దావారు కాశీ గెలవలో యాత్ర పెట్టారు కాశీ యాత్ర రైల్ స్పెషల్ రామకృష్ణవారు ఆయన జాగ్రత్తగా భద్రంగా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి ఆయనకు కావాల్సిన వ్యవస్థంతా చేసి మనతో పాటు వంట బ్రాహ్మణుడు ఇప్పుడు ఉంది యాత్రకి ఏ కావాలండి భోజనం కావాలి అంత అర్థమైపోయింది కదా అసలు అసలు మన అంతా అక్కడ వస్తుంది ఎనీవే అంత వ్యవస్థ చేసి తీసుకెళ్తా ఆయన అన్నారు కాశీ ఎందుకండి అంటే ఈశ్వరుణ్ణి చూడ్డానికి ఈశ్వరుడు హృదయంలో ఉన్నాడు కదా సపోజ్ నువ్వు ఈశ్వరుణ్ణి హృదయంలో చూడలేవనుకో నువ్వు కాశీ వెళ్ళి ఉపయోగం లేదు ఈశ్వరుణ్ణి హృదయంలో చూడగలిగేవనుకో కాశీ వెళ్ళడం అలా అని అని చెప్పి ఆయన వెళ్ళలేదు అలా కాదండి మీరు తప్పకుండా రావాలండి అని ఆయన ఆయన అడిగితే ఆయన తర్వాత ఆయన చెప్పారంటే ఓకే నేను కాశీ వస్తాను మీరు కూడా కాశీ వెళ్తాను ఇంకా మళ్ళీ మనం వెనక్కి రావద్దాం అక్కడే ఉద్దాం ఈశ్వర సల్లిటీ కదా అది అక్కడ ఉండిపోతాం అక్కడ గగ్గ అనేది ఒంటివి అక్కడ ఏం చేయమో ఏం చేద్దామో అక్కడ ఇక్కడ చేసిండే అక్కడ చేస్తాము అంటే మళ్ళీ వెనక్కి రావద్దాం కాబట్టి ఇల్లు వాకి అందరికీ భయమే చెప్పేసి పదన్న నేను కూడా వస్తాను అంటే వాళ్ళు ఏం చేశారంటే ఆ కాశీ యాత్రని బాగు పా కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే నహి నిందా న్యాయం అని ఒకటి ఉంటుంది ఇది నేను ఆ కాశీపంచీకంలో రాశాను నహి నిందా న్యాయం అంటే కాశీ యాత్రని నిందించటం ముందు రామకృష్ణుల వారి అభిప్రాయం కాదు వారి తాత్పర్యం అది కాదు కాశీ యాత్రను నిందించరు వాళ్ళు నిందిస్తారు ఎందుకంటే ఆ స్థాయికి చేరుకోలేని వాళ్ళు చేసి వస్తారు యాత్రకి వెళ్ళి వాళ్ళు వెళ్తారు ఇప్పుడు కెండర్ కార్టెన్లో ఉన్న వాళ్ళని మనం ఎంఏ వాళ్ళు నిందించకూడదు కదా హై స్కూల్లో విద్యార్థుల్ని ఎంఏ విద్యార్థులు మీరు పీపుల్ అని ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను తర్వాత ఆ మార్గం అలా ఉండాలి కాబట్టి కాశీయాత్ర దారి స్థానంలో ఉంటుంది వైకుంఠంలో దేవుడు ఉన్నాడు ఇక్కడ దేవుడు ఉన్నాడు అక్కడ దేవుడు ఉన్నాడు అవన్నీ కూడా వాటి స్థానంలో వాటికి వాటిని నిందించడం తాత్పర్యం కాదు అల్టిమేట్గా ఆత్మా దేవహ అని చెప్పాలి అంటే భిన్నంగా పరోక్షంగా జడంగా ఉండే దేవుడు ఉంటే ప్రావిషనల్ దేవుడయ్యా ఆయన యథార్థమైన దేవుడు వీడే అని చెప్పాలంటారా అక్కర్లేదంటారా ఏదో మన పూర్వపక్షానికి సిద్ధాంతం చెప్పేప్పుడు యూ హ్ టు యూ హెవ్ టు మేక్ ఇట్ ది పూర్వపక్ష అండ్ దెన్ యూ హెవ్ టు రిఫ్లూట్ ఇట్ అండ్ ది ట్రూత్ మొహమాట పడితే ఎక్కడ కుదుతుందండి ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వైద్యానికి వెళ్తాను డాక్టర్ మొహమాట మీరు మొహమాట పడి ముందు ఆయన మొహమాటలు ఆయన ఎలా ఎలా కుదురుతుంది ఎక్కడో పాయింట్ దగ్గర తెగేసి చెప్పాలి అదే బాగు నీకు ఆరోగ్యం బాగు రోజు నువ్వు ఇలా ఉంటే బతుకుతో లేకపోతే కుదరదు అని కాబట్టి ఇక్కడ చెప్పేస్తున్నారు ఆత్మా దేవ ఆత్మయే దేవుడు అయితే ఓకే పోలే ఆత్మే దేవుడు ఇందాక మనం ఏమన్నాము జీవుడు ఈశ్వరుడికి ప్రశ్న వేశాం తెలుసుకునే ప్రమాత జీవుడు సృష్టించే ఈశ్వరుడు దేవుడు అని అన్నారు కాబట్టి స్మృతికి ప్రమాత స్మృతికి జ్ఞానానికి ఇద్దరు కూడా ఆయా సందర్భాల్లో స్మృతి జ్ఞానములతో ఆలంబనంగా ఉంటూ ఉంటారు అని చెప్పాం ఇప్పుడు రెండింటినీ మిక్స్ చేసి పెట్టారు ఆత్మా దేవ ఓకే పొలే జీవుడే ఈశ్వరుడు అనుకో కానీ మొత్తానికి జగత్తును సృష్టించాడంటవా లేదంటావా పోనీ జీ ఆత్మే దేవుడయ్య వైకుంఠంలో లేడు నీ హృదయంలోనే ఉన్నాడు నీ హృదయంలోనే పెట్టుకో వారు సృష్టించాడంటవా లేదంటావా అంటే కల్పయతి వాడు కల్పించాడంటే తప్పిస్తే సృష్టించాడని మేమనము కల్పించాడంట సృష్టించాడనే అనే ప్రసక్తే లేదు అసలు కల్పన కల్పన కల్పయతి అంటే కల్పన చేయుడు ఆత్మదేవుడు కల్పిస్తున్నాడు ఇక్కడికి కహా ప్రమాత కహా సృష్టికర్త అనే రెండు ప్రశ్నల్ని మెగ్గి చేసి కూర్చోబెట్టారు ఆత్మదేవుడు అనేది రెండూ వెచ్చే అయితే జగత్తు ఒకటి మిగిలిన ఉంది అక్కడ ఆ జగత్తును ఈ దేవుడు సృష్టించాడు అంటే ఈయన సృష్టికర్త అది సృష్టింపబడిన జగత్తు దాన్ని కూడా ఒప్పుకోడు సృజతి అని అండవు కల్పజతి కల్పన జగత్తు కల్పన కల్పన అంటే అర్థం ఏంటో తెలుసుకున్నాండి మనస్సు యొక్క రచనకి కల్పన అని మామూలుగా మట్టి అన్నీ తీసుకుని రచిస్తే ఘటం ఉంది అలాగే మనస్సు యొక్క రచనకి కల్పన అని అంటే మీరు అనొచ్చు కాబట్టి ఘటము కల్పన ఎందుకైంది ఘతం మనస్సు యొక్క రచన కాదు కదా మట్టి యొక్క రచన కదా ఘటము అంటే అక్కడే మీరు పప్పులో కాలేసారు ఘటము మట్టి యొక్క రచన కాదు మనస్సు యొక్క రచన ఘటం వాచారంభణం వికారం మామధేయం మన ఘటం యొక్క రచన కాదు అక్కడ ఏ రచన లేదు ఇప్పుడు మట్టి ముద్ద తీసుకున్నానండి మట్టి ముద్ద తీసుకుని దాన్ని ఇలాగ వేళ్లతోటి కొంచెం జాగ్రత్తగా సర్దుబాటు చేసి చూపించానండి ఏమిటని అడిగానండి ఘటము అని చెప్పాను ఇప్పుడు ఆ ఘటము అది రచన ఏని రచనది ఏమి రచనే లేదు అక్కడ అదే మట్టి అదే మట్టిలా ఉంది వంద గ్రాములు మట్టితోటి ఆరంభం చేస్తే వంద గ్రాముల ఉంది ఒక్క ఒక్క గ్రాము తగ్గడం లేదు హెచ్చు వచ్చింది లేదు పోయింది లేదు ఇంక ఏమిటి రచన కేవలము ఆ రూపము యొక్క మార్పును చూసి ఆ మార్పు ఎక్కడ చూశాను లోపలే చూశాను ఆ మార్పు రూపాన్ని బట్టి సో మీరు దానికి ఘటన అనేది ఒకటి పుట్టింది అని మీరు వ్యాఖ్యానం చేస్తున్నారు అంతకు తప్పిస్తే అక్కడ యథార్థంగా ఘటన లేదు మరి ఏముందంటే మృతికెట్లేదు సత్యం వడ్ మాత్రమే ఉంది ఊళ్ళు పేర్లేదు కోరుకు పేరు సోమలింగంలో సమతికి వస్తుంది ఈ కథ యోగ వాసిష్టంలో ఉంది నాకు గుర్తు లేదు ఎప్పుడైనా యోగ కొన్ని విషయాలు శక్తి చేయాల్సిన అవసరం ఉంది అవకాశం ఉండదు ఖాళీ ఉండదు అలాగే యూఎస్లో కూడా అడుగుతున్నారు స్వామికి మాకు యోగ వాసిష్టం చెప్పండి నేను చెప్పాలనే ఉందన్నా ఉందని ఉందండి కానీ అవకాశం లేదు నేనేమో వాయిదా వేసుకుంటూ వస్తున్నాను ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు ఆకాశ ఇది అలా ఉంటుంది కథ నా గు లేదు ఆయన ఒక ఆమెను పెట్టిన పేరు ఆవిడ పేరు మాయా ఏమంటే వీళ్ళిద్దరికీ ఒక కొడుకు పుట్టాయి వాడి పేరు అభావ ఈ కొడుకు ప్రయాణం చేస్తూ ఎక్కడికో వెళ్తున్నాడు వెళ్తుంటే ఒక నగరం ఒకటి తగిలింది దాని పేరు మిత్ ఆ నగరంలో వీడు వెళ్ళి భోజనం చేశాడు ఏమిటి భోజనం చేశాడు ఏదో ఉంది ఆ భజన కూడా ఏమిటి భోజనం చేసేటంటే అక్కడ చిన్నప్పుడు మేము విని వాళ్ళం నాకు గుర్తురు అవ్వట్లేదు ఏవో అప్పాలు ఏవో విశేషం అవుతుంది ఏమో అప్పాలండి ఏమో ఏదో విశేషమవుతుంది దాన్ని అలాంటి అప్పాలు అంటే వాడతాప్ప అది తెలంగాణ కడుపులు భోజనం కడుపులు ఆ తర్వాత మంచినీళ్ళు తాగాలి కదా శుభ్రంగా చెంబు నిండా ఎండమావులలోని నీరు పడుకునిండా తాగాలి స్నానం చేసి మరీ తాగాలి ఇంకో ఈ ఇవి ఇంకో ఉంటాయి చూసారా నలుచుకుందుకని వత్సన ఒకటి కావాలి కదా నడువు వెళ్ళి ఈ రకంగా వెళ్తుందండి ఆ కథ ఆఖరికి కొడుకు కొడతాడు అది చూసిన తర్వాత ఏముందంటే ఏమీ లేదు నథింగ్ చేస్తే మరి వాట్ ఈజ్ ఆల్ థిస్ మనసో రచన మనస్సు చేసినటువంటి ఒక పెద్ద నిర్మాణం దీన్ని కల్పన అంట కాబట్టి ఆత్మదేవుడు కల్పిస్తున్నాడు ఇప్పుడు కల్పించడం అంటే ఆర్టిస్ట్ ఉన్నాడు అనుకోండి ఆర్టిస్ట్ ఆర్ట్ని చెక్కుతాడు దేని మీద వుడ్ మీద గుడ్ ఆర్టిస్ట్ వుడ్ మీద చెక్కుతారు కొంతమంది కొంతమంది మీద ఆర్ట్ని చెక్కుతారు కొంతమంది మట్టితోటి ఆర్తుని చెప్పుతారు కొంతమంది క్యాన్వాస్ మీద కుంచుతోటి ఆత్ని రంగులతోటి చెప్పుతారు ఇక్కడ ఆత్మదేవుడు మనస్సు యొక్క రచన కల్పన కల్పన అంటే మనస్సో రచన ఈ ఆర్ట్ ఇక్కడ ఆర్ట్కి రా మెటీరియల్ ఏమిటంటే ఈ జగత్ అనే ఆర్ట్కి రా మెటీరియల్ మనస్సు మాత్రమే అయితే మనస్సు సో మనస్సు అంటే ఆత్మ చైతన్యంగా ఉండే కథలికే మనస్సు సరిపేరు మళ్ళీ మనస్సు వేరే ఏమీ లేదు కాబట్టి మనస్సు కూడా ఆత్మకంటే భిన్నంగా లేనేలేదు కాబట్టి ఆత్మదేవుడు కేవలము మానసిక రచనారూపంగా అంటే కల్పనారూపంగా ఈ జగత్తుని ప్రాజెక్ట్ చేస్తున్నాడు వినిపిస్తున్నాడు అంటే ప్రాజెక్ట్ చేస్తున్నాడు ఇప్పుడు మీరు సినిమా చూశారండి సినిమాలో బ్రహ్మదేవుడు వచ్చాడు బ్రహ్మదేవుడు వచ్చి చక చక చక్క జగత్తును సృష్టించి పాడే ఆ ఏదో పౌరాణిక సినిమా రెండు గంటలు రెండు గంటలు చూసి ఇంటికి వచ్చాయి ఆ బ్రహ్మదేవుడు చేసిన సృష్టి ఏమిటంటారు అది అలాంటిదే ఈ సృష్టి కూడా మానసిక రచనారూపము మాత్రమే అయితే ఇప్పుడు కల్పన చేయటానికి కూడా ఏదైనా ఒక మెటీరియల్ కావాలా అక్కర్లేదా కల్పన చేయటానికి అంటే చూడు యథార్థంగా ఘటం చేయాలి అంటే మట్టి కావాలి ఘటాన్ని కల్పన చేయాలంటే మట్టి కూడా అక్కర్లేదు కారణ నిరపేక్షంగా ఏ ఉపాధాన కారణం అనేది లేకుండా తననే కల్పన చేసుకుంటాడు ఇప్పుడు తలలో కల్పన చేస్తున్నాడంటే ఏ ఎక్కడి నుంచి వస్తుంది మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది తనే మెటీరియల్ ఆత్మానం కల్పయటి పోనీ తననే మెటీరియల్గా చేసుకుని కల్పించినప్పుడు ఆ కల్పన చేయడానికి ఏమో ఒక ఇది ఇన్స్ట్రుమెంట్ కావాలా అక్కర్లేదా తనే ఇన్స్ట్రుమెంట్ ఆత్మానం కల్పయతి ఆత్మనా కల్పయతి కాబట్టి ఆత్మదేవుడు అదే ఈశ్వరుడు ఆ ఈశ్వరుని యొక్క మానసిక రచన లేక కల్పన మాత్రమే ఇచ్చ కల్పయత్ ఆత్మ ఆత్మానం ఆత్మాదేవ ఇది పేరు పూర్ణ పూర్ణము పూర్ణస్ పూర్ణమాదా పూర్ణమైవశిష్యే శాంతిశాంతిశాంతి హరి ఓ శ్రీ గురుక్షో నమ హరి ఓం దక్ష ద్రీకృష్ణాపణమస్